పద్మార్కం పద్మాకం గజానమహర్నిషం అనేకదంతం భక్తనాేకదంతముస్మహే శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం విద్య నమస్ మాయాతీతాయ తేజసే గుణత్రయ విదూరాయూ గౌరవే నమ భద్రం కెేభి శృణుయామదేవా భద్రం పశ్యేమాక్షజత్ర స్థిరైరంగైతు వశేమ దేవ సభయోటోడం అనేటువంటిది సాధారణంగా ఇది జరగనటువంటి విషయం కానీ ఇక్కడ ఈ ముముక్షులు అందరూ కూడాను ముముక్షువులు అంటే మోక్షాన్ని ఆకాంక్షించేటువంటి వాళ్ళు మోక్షాన్ని ఆకాంక్షించటాని కోసమనే మనం అందరం ఇక్కడ చేరాము ఎందుకు అని అంటే జీవిని పట్టి పీడిస్తున్నటువంటి అవిద్య ఏదైతే ఉన్నదో అది విద్యతోనే గాని అంతరించుకోవడానికి వీల్లేదు ఆ విషయం మీ అందరికీ తెలిసినటువంటిది కేవలంగా జ్ఞానం ఒక్కటే మోక్షాన్ని అందించగలదు అనేటువంటిది కూడా జ్ఞానాదేవత కైవల్యం జ్ఞానం వల్ల కైవల్యం ముక్తి మోక్షం కైవల్యం జరుగుతుంది మరి మోక్షం జ్ఞానం వల్లనే జరుగుతున్నప్పుడు శ్రీశైలం పోతే మోక్షం వస్తుంది अयोध्या मधुराई काशी कांकी अवंतिपुरी द्वारवतीवा शैते सत्त मोक्षदायक अखड़ पोते मोक्ष काशी चस्ते मोक्षा चुप्त वीडू इवीड आर्ष सांप्रदाय पुराणा वाटू उदहरी विषय का अवगा वह విజ్ఞానం లేకపోవటం వల్ల అక్కడ మనం దాన్ని దాటవేస్తున్నాం శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే శ్రీశైల శిఖరాన్ని కనుక చూస్తే చాలు మీరు ఇంతమంది ఇక్కడ మోక్షత్వం కోసం ప్రాకులాడాల్సిన పని అని చెప్తున్నది అది దాని అర్థం అదే శ్రీశైల శిఖరం దృష్ట్యా జన్మన విద్యతే శ్రీశైల శిఖరాన్ని చూస్తే చాలు మోక్షం వచ్చినట్టే వచ్చినట్టేనా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 శ్రీశైల శిఖరం దృష్టివా పునర్జన్మ నవిద్యతే శ్రీశైల శిఖరాన్ని గనక దృష్టివా చూసినట్లయితే పునర్జన్మ మళ్ళీ జన్మంటూ లేదు ఇది స్పష్టం పైకి మాత్రం ఆ విధంగానే కనిపిస్తున్నది మరి ఎట్లయితే చూడని వాళ్ళు ఎంతమంది ఉన్నారో అనేక చూడలేదు చూశారు ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పోదాంపా అంటే మనం వెహికల్ వేసుకొని ఇప్పుడు పోయి రావచ్చు మనందరికీ వస్తుందా దాని అర్థాన్ని గ్రహించుకోవాలి మనం ఎప్పుడైనా సరే శ్రీ అంటే వేదం శైలం అంటే కొండ శిఖరాలు అంటే ఉపనిషత్తులు అంటే వేదంలో ఉండేటువంటి అంత్యభాగమైనటువంటి ఉపనిషత్ దర్శనం అయితే మోక్షం అది కానీ శ్రీశైల శిఖరం దృష్టి పునర్జన్మ నైవిద్యత ఏమి కాదు మనకు దాని అర్థం తెలియక ఆ విధంగా బాధపడుతున్నాం కశ్యాన్ మరణాన్ ముక్తి కాశీలో చష్టే ముక్తి ఎన్ని ఎన్ని చోట్లండి ముక్తి వచ్చేది నాకు తెలియకట్ట ముక్తి అనేటువంటిది అక్కడికి పోయి ఇక్కడికి పోయి అక్కడికి వస్తుంది ముక్తి అనేటువంటిది అక్రబ్రహ్మ సమస్య ఇప్పుడు ఉన్నదేనా ఇప్పుడు ఉన్నది ముక్తి కనుక మరి కాశీ పోవడం దేనికి అయోధ్య పోవడం దేనికి ఇంకో చోట పోవడం దేనికి కశ్యాన్ కశ్యములు అంటే ఇంద్రియములు అని అర్థం कश्या मरणा मुक्ति कश्यम गस्ते इंद्रिया चस्ते मुक्ते मुक्त अयोध्या नाध्या अयोध्या साधं पा वीलू का अयोध्या देश मनहदना सर प्रमाणी चपाल సరైనా సరే మనం చెప్తుంటే టీవీలో చాలా తరఫున చూస్తుంటాం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారే కానీ ప్రమాణం మాత్రం మనం గ్రహించాల ప్రమాణం ఉన్నదా ఈ చెప్పేటువంటి వాక్కు ప్రమాణం ఉన్నదా మా ఉన్నారు అప్రమాణంగా చెప్తే ఆయన ఒప్పుకోడు ఈ మధ్యనే నేను తైతీరుగుకొని చెప్పి ఓ రోజులు చెప్పాను అసలు వాడు కావాలండి తైతీరియం కాని ఎక్కడా కూడాను ప్రమాణం లేకుండా మనం చెప్పలేమండి చెప్తే అది ఎవరు కూడాను నచ్చదు దాని దానివల్ల ఉపయోగం లేదు అష్టాచక్రావద్వారా దేవామయ కోశ స్వర్గోక్యోతిషావృత లో బ్రహ్మణో వేద అమృత్రహ్మచ బ్రహ్మాచ ఆయుష్ ప్రజాందదు వేదం చెప్తున్నది ఆ విధంగా ఎక్కడున్నాడు పరమాత్మ అని అంటే పరబ్రహ్మ ఎక్కడున్నాడు అని అంటే అష్టాచక్రా నవద్వార తొమ్మిది ద్వారాలతో నుంచి చక్రాలతో కూడుకున్నటువంటి నా అయోధ్యలో ఉన్నాడు అయోధ్య అంటే నాయోధ్య అయోధ్య సాధించటానికి పొందటానికి వీరు కానటువంటి మనుష్య దేహంలో ఉన్నారు देवानाम देवा पूर्व अयोध्य तस् दीन हिण्म कोश बंगार पुप्रेक्टे उद कोशमंटे भागवतों आने तिरमयकोश स्वर्गो लोको ज्योतिषावृत पटण अमृतमने सरस् दरमात्म निवसी उन्द పరమాత్మ నీ దగ్గరే ఉంటే మనం దుష్టమైనటువంటి కార్యాలు ఎలా చేస్తా అని చెప్పండి మనమంతా చేస్తున్న పనేది పనికి రానటువంటివి అవసరం లేనటువంటి కార్యాలు భగవంతుని లోపలే పెట్టుకొని ఉండి మనం చేస్తున్నాం కషిస్తాడా ఎందువల్ల ఇట్లా చేస్తున్నాం నేను కాశీ అంటే హైదరాబాద్ దగ్గర నుంచి కాశీదాకా దేవుళ్ళేడా పోవాల్సిందే నమస్కారం దానికి కాదు నేను అనడం పోయి పోయినండి నేను తిరపతి పోతున్నాను ఇక్కడ నుంచి భక్తి ద్వారా పొందవచ్చు అని భక్తి అని అంటే సోపాధిక ఉపాసన సా ఉపాధిక సోపాధిక అంటే ఉపాధితో ఉండేటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నాడో వాని గురించి మన శరీరం మీకు మోక్షమే వస్తుంది నారదాదులు అందరూ కూడా ఆ విధంగా నారద భక్తి సూత్రాలను రాశాడు ఆయన మీ అందరికీ తెలిసినటువంటిది చూశాను మీకు తెలియదు కానీ అండి కానీ దాంట్లో చెప్తున్నాడు జ్ఞానం ద్వారానే మోక్షం అంటే కాదు భక్తి ద్వారా పొందడానికి దీనిది అనేటువంటిది ఆయన నారద మహర్షి ఆ విధంగా భక్తి సూత్రాలు రాస్తాడు ఎందుకు రాశాడు అని వేరే విషయం ఎందుకు రాశాడు ఎట్లా రాశాడు అనేటువంటి